విషామహి ఓ శాంతిశాన్ని బ్రహ్మ వా ఇద్ర ఆసీ తదత్మానమేవామవత్ సో తత్ కథం అవే తెచ్చ్రహ్మ తెలుసుకునేను ఏ విధముగా తెలుసుకునేను అంటే అహం బ్రహ్మాస్మి తెలుసు అంటే బ్రహ్మ తనను తాను బ్రహ్మగా తెలుసుకునేను ఇప్పుడు మనిషి తనను తాను మనిషి అనుకుంటాడు బ్రహ్మను అనుకోడు మనిషి అనుకుంటాడు అంటే అన్నమ యొక్క వస్తున్న అన్నమయ కోశంతో మమేకమైన ఉన్నాడు అనమాట తర్వాత ప్రాణి అనుకుంటాడు నేను ప్రాణి అనుకుంటాడు అంటే ప్రాణమయ కోశం ప్రమాతాహం నేను ప్రమాతను మనోమయ కోశం విజ్ఞాతాహం అదే అంటే విజ్ఞానమయ భోక్తాహం అంటే మనోహామయ ఇన్ని అనుకుంటాడు తప్ప అహం బ్రహ్మాస్మీ అని అనుకో నేను పూర్ణుడను అని అనుకో నేను విధంగా ప్రతిపాదించాను మనిషి ఒక లైన్ మీద నిలబడి ఉంటాడు ఆ లైన్ ప్రెసెంట్ ప్రెసెంట్ మూమెంట్ ఈ లైన్ కటువైపు ఉంటుంది ప్యాస్ట్ ఉంటుంది ప్యాస్ట్ అంటే దుఃఖాలు సమస్యలు శోకములు హర్ట్లు గిల్ట్లు ఫ్రస్ట్రేషన్స్ లాస్ట్స్ నేను ఇది పోగుతున్నాను అది పోగుతున్నాను అని అవన్నీ ఉంటాయి ప్యాస్ట్లో ఆ లైన్కి ఎడమైపోయింది అంటే ప్యాస్ట్లో లైన్కి కుడి వైపు ఉంటుంది హోప్ ఉంటుంది అంటే భవిష్యత్తులో నా గదువ లాభం కలుగుతుంది నేను స్వర్గానికి పోతాను లేకపోతే నేను విశ్రాంతిగా హ్యాపీగా జీవిస్తాను ఈ ధనాన్నంతా నేను ఉపయోగించి నేను సుఖాన్ని పొందుతాను అని భవిష్యత్తు ఎడలా హోప్ గతము గురించి శోకము అండ్ భవిష్యత్తు గురించి భయం కూడా ఉంటుంది భయంతో పాటుగా హోప్ కూడా ఉంటుంది మనం కర్మలు చేసాం పుణ్యకర్మలు చేస్తాం వీటి వల్ల పుణ్యఫలాన్ని అనుభవిస్తాము పాప కర్మలు చేసాం కనుక పాప ఫలం భయం ఉంటుంది ధనం ఏదో పోగొట్టి పెట్టాం కనుక దీన్ని ఒక హోప్ ఇవన్నీ ఉంటుంది చిత్రం ఈ విధంగా మనిషి కాలము యొక్క బంధంలో ఉంటుంది అటు పాస్ట్ తలుపుకుని కష్టపడుతూ ఉంటాడు భవిష్యత్తు తలుపుకుని ఆ శుభము కలగాలని ఎదురు చూస్తూ ఉంటాడు వీడు ఇలాగే బ్రతికేస్తాడు మొత్తం డెబ్బై ఏళ్ళు ఉంటే డెబ్బై తొంభై ఉంటే తొంభై ఉంటే ప్యాస్ట్ ఫ్యూచరే వర్తమానం సపోజ్ ఆ ప్యాస్ట్ మైనస్ చేసి ఆ ఫ్యూచర్ ని మైనస్ చేశారు అనుకో అంటే అర్థమైతే కి సంబంధించిన నిరాశను రోజుకొచ్చి భవిష్యత్తుకు సంబంధించిన ఎదురు చూసే లక్షణం భవిష్యత్తు కోసం ఏదో మంచి జరుగుతుందని ఎదురు చూస్తూ ఉండడం దాన్ని కూడా త్రోచుకొచ్చి మీరు వర్తమానంలో ఉన్నారనుకోండి సపోజ్ అప్పుడు మీరు బ్రహ్మస్వరూపుడే ఉంటారు అహం బ్రహ్మాష్మి అని మిమ్మల్ని తెలుసుకుంటారు నేను పూర్ణుడు అను కానీ ఎంతవరకు మీరు ఆ యొక్క ఆ లగేజీ బ్యాగేజ్ అంటే లగేజీ అనే మాట లగ్ అనే వెర్గ నుంచి వచ్చింది లగ్ అంటే ఈచుకుంటూ పోతా అని అర్థం లగ్ అంటే టూ వాక్ అని కాదు వాక్ అంటే నడుచుట సో లగ్ అంటే లగేజ్ అంటే ఏదో బరువు పెట్టుకుని ఈ ఇచ్చుకుంటూ పోతున్నాడు అర్థం ఆ లగ్ అనే వెర్గ నుంచి లగేజీ అనే మాట వచ్చింది కాబట్టి ఆ ప్యాసిటీ యొక్క లగేజ్ అంతా మోసుకుంటూ పోతూ ఉంటాడు అంతే తప్ప ప్రజెంట్లో అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోలేకపోతే కాబట్టి మీరు ప్యాస్ట్ గతము యొక్క శోకమును మీరు తిరస్కరించగలిగితే ఆ శోకం ఎక్కడుంటుంది మెమొరీ రూపంగా ఉంటుంది దానిని మీరు నెగెక్ట్ చేయగలిగితే వివేకంతో తొలసికూర్చగలిగితే భవిష్యత్తు కల్పితము అని మీరు తెలుసుకోగలిగితే మీరు తెలుసుకోరు ఎందుకంటే మీరు భవిష్యత్తు గురించి అనేక శాస్త్రాలను కల్పించి పెట్టుకున్నారు భవిష్యత్తుని నిర్వచించే శాస్త్రాలు జ్యోతిష్ శాస్త్రం అని ఈ శాస్త్రం దానికి పండితులను తయారు ఆ పండితుల్ని మీరు సేవ చేస్తూ ఉంటారు మీరు భవిష్యత్తుని కాదని ఎందుకు పెట్టాలి అర్థమైందా పాయింట్ భవిష్యత్తు అనేది తెలియాలంటే వాడు చాలా పెద్ద వివేకం గలవాడు ఉండాలి రోజు హోరోస్కోప్ చూసుకుంటూ నాకు పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిది ఏమవుతుంది పంతొమ్మిది ఏమవుతుందో లెక్కలు వేసుకునే వాడికి వారికి భవిష్యత్తు కల్పితమో అని ఎలా తెలుస్తుంది తెలీదు వారు అలాగే జీవిస్తాడంటే లివ్ లైక్ ఇట్ హోప్ అలా కాకుండా భవిష్యత్తు అనేది ఏమీ ప్యూర్ ఫిజిక్స్ మోడర్న్ ఫిజిక్స్ దర్ ఇస్ నో ఫ్యూచర్ దెర్ ఇస్ ఓన్లీ నవ్ అంటే దాంట్లో ఫ్యూచర్ అనేది ఉండదు ఆ విషయాన్ని మీరు తెలుసుకున్నాడు అనుకోండి తెలుసుకుంటే వర్తమాన కాలంలో ద రియల్ ప్రజెంట్ లో మెమరీ యొక్క భారము లేకుండగా ఇమాజినేషన్ యొక్క బెంగలు లేకుండగా శాంతంగా ఉంటాడు అదే అహం బ్రహ్మాస్తి అంటే మీరు ట్రై చేసుకోండి అయితే మీకు జ్యోతిష్ శాస్త్రము అదే అడ్డొచ్చే ప్రమాదం ఉన్నది మరి చూసుకోండి దట్ యూ హౌ టు సెటిల్ అది కూడా శాస్త్రమే కావు మన శాస్త్రమే మిమ్మల్ని బంధించడానికి శాస్త్రం కూడా ఉంటుంది కదా శకున శాస్త్రం ఒకటి అది కూడా శాస్త్రమే న్యోమత సంఖ్యాశాస్త్రం ఉంటుంది న్యూమతాలకి అది కూడా శాస్త్రమే మొన్న ఆత్య వాళ్ళు సంఖ్యలనే వేలం వేసి బాగా అదో శాస్త్రం కాబట్టి ఆ శాస్త్రాలన్నీ పెట్టుకుని మీరు కూర్చుంటే ఇంకా సంసారమే ఉంటుంది బంధ విముక్తి ఉండదు అవి శాస్త్రములు కావు అవన్నీ కూడా కల్పితములు మనిషి యొక్క అజ్ఞానం నుంచి పుట్టినవి అలా కాకుండా వాటిని అన్నింటినీ తిరస్కరించి మీరు యథార్థమైన ప్రజెంట్ లో ఉండగలిగితే మీకు మీరు ఏ విధంగా అనుభవానికి వస్తారు అదే బ్రహ్మాస్మయం రామ్ బ్రహ్మ ఇత సాక్షాత్ పరోక్షాత్ సర్వాంతర ఆత్మ అశలాయా నేతి నేతి అస్థూలమననులక్షణం తదేవస్ న్యస్తానామత్ ఈ విధమైన విజ్ఞానము చేత ఆ అతడు ఆ బ్రహ్మ సర్వము అయిన సో సర్వముగా అయినది ఆ బ్రహ్మ సో అంటే వన్నెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆల్ ఎగ్జిస్టెన్స్ వన్ ఉనికి ఉంటా అనే ఆ సత్యము అనుభవానికి వచ్చి ఆ నిమగ్నమై ఉండిపోవుట దానికే సర్వాత్మ భావము అని పేరు సో అంటే నేను నువ్వు వాడు అని మూడు ఉంటాయి నేను ఎదురుకుండా ఉండేది దూరముగా ఉండేది మూడు పురుషాలు ఉంటాయి మధ్యమ పురుష ప్రథమ పురుష ఉత్తమ పురుష ఇప్పుడు ఇంకా మధ్యమ పురుషాను ప్రథమ పురుష ఉత్తమ పురుషం ఒక్కటే ఉంటాయి అంటే ఇంకా ఎదురుకుండా నేనే దూరముగా ఉన్నది కూడా నేనే మూడు పురుషులు పోయి ఒక పురుషం ఎదుగులుతుంది అదే అహం బ్రహ్మాస్మి ఆ పురుషే ఉత్తమ పురుషయే మిగులుతుంది కాబట్టి తానే సర్వము అయి ఉంటాడు కాబట్టి నేను నువ్వు అనే భేదము ఆ అఖండమైన స్పష్ట నందు సో ఆ ఏకత్వాన్ని ఎవరికి అనుభవానికి తెచ్చుకోవచ్చును ఇప్పుడు ఇది ఇది చాలా ప్రాక్టికల్ ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉండగానే కళ్ళు మూసుకుని అహం అస్మి నేను ఉన్నాను సర్వము నేనే అయి ఉన్నాను ఈ సృష్టి అనేది ఏది కలదో ఈ సర్వము నేనే అయి ఉన్నాను అని మీరు భావన చేశారనుకోండి ఆ భావన మీరు ట్రై చేసి చూడండి ఇంటికి వెళ్ళి అది మీకు ఫెమిలియర్ గా అనిపిస్తుంది తప్ప అది సత్యముతోటి ఇంటిమేషన్ లాగా ఉంటుంది తప్ప అదేదో ఊహలాగా ఉండదు మీరు ట్రై చేసుకోండి వాస్తవానికి ఊహలు అంటే సంకల్పములన్నీ కూడా జారిపోతాయి మీరు అఖండ సద్రూపంగా నిలిచి ఉంటారు సో దీన్ని మీరు మహాత్మలో సలహా చెప్పారు ప్రతిరోజు కొద్దిసేపు ఏకాంతంలో కూర్చుని కళ్ళు మూసుకుని అహమస్మి అని తన స్వరూపము నన్ను తాను నిలిచి ఉంటూ అహమస్మి ఐ సర్వము నేనే అహం బ్రహ్మాస్మి అనుకుని మీరు ట్రై చేసి చూడండి ఇట్ బికమ్స్ ఇట్ ఇట్ అపియర్స్ వెరీ రియాలిటీ ఇంతకుముందు ఇంకో మాట కూడా చెప్పాను ఏదైనా మీకు శోకము లేక భయము ఉన్నప్పుడు మీరు ఏకాంతంలో అహం బ్రహ్మాస్మి అని భావన చేసి చూడండి ఆ శోకము భయము కూడా పథాపంచలైపోతాయి ట్రై దాన్ని మీరు అటు ఓనిట ఇప్పుడు డాక్టర్ అంటాడు మీకు మంది ఇచ్చాను జ్వరం తగ్గిపోయింది ార్మల్ అని అంటే డాక్టర్ అంటే వీడు లేదు లేదు నాకు తగినట్టు అనిపించట్లేదు నేను ఇలాగే మొత్తం మీద పడుకుంటాను అంటే దాని డాక్టర్ ఎందు అలాగ కాబట్టి మీరు మీ స్వరూపాన్ని ఇప్పుడు ఇక్కడ తెలుసుకోవచ్చును అలాగే చెప్తున్నానంటే ఈ వేదాంత పాఠం చెప్పేవాళ్ళు విని వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ తెలుసుకోవడం గురించి మాట్లాడను వాళ్ళు ఏం చెప్పినా భవిష్యత్తులో తెలుసుకోవడం గురించి భవిష్యత్తు అంటే ఈ జన్మలో కూడా కాదు ఇంకో జన్మలోనూ ఇంకో జన్మలోనూ అనుభవానికి తెచ్చుకోవడం గురించే చెప్పుకుంటారు తప్ప ఇప్పుడు ఇక్కడ అర్జెంటుగా బ్రహ్మైపోతే ఆయన కొంబలు అడ్డుపోతాయేమో అని కూడా ఉన్న సంసారం ఊడిపోతుందేమో అని భయపడతారు కూడా బ్రహ్మై కూర్చో కాబట్టి అలాగే ఉంటాయి పాఠాలు అది సరికాదది ఇప్పుడు ఇక్కడ మీ బ్రహ్మత్వాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది తస్మాత్ తర్వమభవత్ అది అది ఎలా పోతుందో చెప్తున్నారు అది ఎంత సరళమో చెప్తారు చూడండి ఆయన అబ్రహ్మాధ్యాపగమా తత్కార్య అసర్వత్వస్య నివృత్యా సర్వమభవత్ ఇప్పుడు వీడు తనపై అబ్రహ్మ అధ్యారోపణం చేసుకుంటాడు అంటే మీరు ఆలోచించండి మీరు కూర్చుని ఉన్నారనుకోండి నేను ఇంతకుముందు సారి చెప్పాను మీరు కూర్చుని ఉన్నారనుకోండి ఇంట్లో కూర్చొని ఉన్నారనుకోండి ముఖ్యంగా రిటైర్మెంట్ తీసుకుని కూర్చుంటాడు కాబట్టి అంటే వర్క్ చేస్తుంటే కొంత ఎంగేజ్మెంట్ ఉంటుంది మైండ్ ఇక్కడ వీటి మీద వాటి మీద ఏదో పేపర్లు సబ్మిట్ చేయడం జూనియర్స్ దగ్గర వర్క్ తీసుకోవడం ఏదో కొంత ఎంగేజ్మెంట్ ఉంటుంది ఇంటికి వచ్చేసి అలిసిపోయి వస్తాడు రిటైర్ అయిపోతే కాఫీ తాగి ఇంటికి కూర్చోడమే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటికి కూర్చోడమే అలా కూర్చుని ఉంటాడు కూర్చుని ఏమనుకుంటాడు వీళ్ళు నాది అనుకుంటాడు నేనేంటికి యజమాని అది కొద్దిసేపు తర్వాత ఎవడో అల్లుడో అల్లుడో మనవాడో ఎవడో ఫోన్ చేస్తాడు వీడు నావాడు అదో కొంతసేపు ఈ విధంగా తనపై తాను ఇటువంటి అధ్యయారోపములన్నీ పెట్టి కూర్చుంటాడు సాయంకాలం వేదాంత క్లాసుకు వచ్చి మళ్ళీ అహం బ్రహ్మాస్మే క్లాసు మళ్ళీ క్లాస్ అయిపోయిన వెంటనే నా ఇంటికి నేను వెళ్ళిపోతాను నా భార్య వైద్యులు చూస్తూ ఉంటుంది నా కొడుకుతో ఫోన్ చేయాలి మనవాడితో మాట్లాడాలి ఇది సో ఈ విధంగా మనపై మనము ఇది గృహస్థులే కానక్కడా సన్యాసులు మరీ అధ్మానాం సన్యాసులు ఎలా ఉంటారు ఈ ఆశ్రమాలు శిష్యులు వేళ్ళు వాళ్ళు వీళ్ళలో ఇటు ఉంటారు కొంతమంది అటు ఉంటారు వీళ్ళతో వ్యవహరిస్తూ ఉండడము డబ్బు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది వచ్చేది వస్తుంది ఎక్కడ చూసుకోవాలి పోయి పోవాలి వాళ్ళ గోల వాళ్ళది ఈ ఈ ఆశ్రమానికి నేను అధ్యక్షుణ్ణి నా తర్వాత ఎవడు ఈ బోళ్ళం వాళ్ళు కూడా ఉంటారు ప్రతి వాళ్ళు కూడా ఒకనొక అబ్రహ్మత్వాన్ని తమపై అధ్యారూపం చేసి కూర్చుంటారు అంచేతనే ఆ బ్రహ్మభావన అనుభవానికి రాదు మీరు చాలా పర్సివియరింగ్లీ అంటారు అంటే చాలా పట్టుదలతో అబ్రహ్మత్వ అధ్యారూపాన్ని తిరస్కరించగలిగితే అంటే దీన్నే మరి నిన్న నిన్నో మొన్న చెప్పాను నేను వన్ హ్యాస్ టు డై టు ది వర్డ్ కమ్క్ టు సత్యం సత్యంలోకి సత్యంలోకి వీడు జాగృతిని పొందాలి అంటే అసత్యానికి వీడు కిలోనకాలు ఇవ్వాల్సి ఉంటుంది కిలోనకాలు ఇవ్వడమే కాదు యూ హు డై అంటే ఇంక ఈ సృష్టిలో ఏదీ నాది కాదు ఎవరు నా వాళ్ళు కాదు రాంశ్రీవాస్ మహారాజు ఓ ప్రేత్ చేయించేవారు చే నాథ నేను నీ వాడను ఈ సృష్టిలో ఎవరు నా వాళ్ళు కాదు ఎలా పోయి నీగా మైతే ఎలా ఆ రకమైన అబ్రహ్మత్వ అధ్యారోపణ నివృత్తి వీడికి అవ్వాలి అది అవ్వకుండా సర్వాత్మభావం ఎక్కడి నుంచి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ నివృత్తి కష్టం కాదు అది దాన్ని మనమే కష్టంగా తయారు చేసి పెట్టుకుంటాం ఏ విధంగానో మనకు ఆ నివృత్తి ఇష్టం ఉండదు ఓన్ వంటి ఆ నివృత్తి మనకిష్టం ఉండదు ఆ నివృత్తిని కనుక మీరు ప్రేమతో స్వీకరించగలిగితే దేని నివృత్తి అధ్యారూప నివృత్తి మీరు అధ్యారోపం అజ్ఞానం చేత కల్పించుకున్నటువంటి ఈ పరిచ్ఛేద భావంలు ఏవైతే ఉంటాయో వ్యక్తిత్వం ఒకటి కల్పించుకోవడం ఆ వ్యక్తిత్వాన్ని యధ్యారూపములన్నీ కలిపి తయారు చేస్తాయి నిర్వహిస్తూ ఉంటాయి ఇల్లు నాది అంటే ఒక వ్యక్తిత్వం తయారయ్యి అలాగే దీనికి ఒక కృష్ణాంత నేను ఈ తరుపుని చెప్పేవాడిని ఈ నేను ఏం చేసేవాడిని అంటే ఒక కండి కండి అంటే దాదాపు కండి అది తెప్పించారు అది పాఠం చెప్తారు కండి ఉపయోగించి దాని మీద వాళ్ళు ఏదో ఒక చోట వ్యాసంలో రాశారు కూడా అప్పు గారు ఈ కండే దృష్టాంతం చెప్పారు ఇది చాలా విలక్షణంగా చాలా అద్భుతంగా ఉంది మేము చాలా అప్రిషియేట్ చేశామని కూడా చెప్పారు ఇప్పుడు సడన్ గా నాకు గుర్తొచ్చింది సో ఇది కండి దారపు కండి ఓకే ఇప్పుడు దీని లోపల ఒక సిలిండ్రికల్ షేప్ లో ఆకాశము కలదు ఈ ఆకాశమే జీవుడు ఓకే ఘటాకాశంతో పోల్చారు ్రహ్మాండోత్వం ఈ ఆకాశమే జీవుడు జీవుడు ఎందుకైనాడు మహాకాశం నుంచి సపరేట్ అయి ఉన్నాడు కాబట్టి జీవుడైనాడు మహాకాశం నుంచి ఎలా సపరేట్ అయ్యాడు నేను తండ్రిని దొయ్య నేను కొడుకును నేను బ్రాహ్మణుడను నేను కశ్యపశత్రీకుడును నేను సింహరాశివాణ్ణి నేను అభాగ్యుడను నేను అయోధ్యుడను నేను నేను పిల్లపాప లేనివాడను డబ్బు దశం లేనివాడను పాపాత్ముడను నేనేమో భారతీయ ఇండియన్ని నేనేమో తెలంగాణ వాడిని లేదా అన్న పంజాబీని అలా తయారైంది ఇక అర్థమైందా అలా తయారైంది లోపల ఉన్న జీవుడు అలా తయారైంది సపోజ్ ఈ దారాలన్నీ తీసేస్తాను అనుకోండి నేను పంజాబీ లేదు ముద్రాసి లేదు తెలంగాణ లేదు అవేమీ లేదు తల్లి లేదు తండ్రి లేదు ఊరితే వాళ్ళు అనుకోవడం మానేస్తే మనం ఊరితే అనుకుంటే ఉపయోగం వాళ్ళు అనుకోవాలి ఆయన మా నాన్నగారు వారికి మనం సేవ చేయాలి అని కొడుకు అనుకోవాలి కానీ వీడు నా కొడుకు నా కొడుకు వీడు అనుకో వాడు కూడా అనుకోడు జీవితం అంటే అలా ఉంటుంది నేను అతిశయోక్తి చెప్తున్నానని అనిపిస్తే అనిపించవచ్చు కాబట్టి నేను తండ్రిని కాను నేను తాత నేను తాతను కాను పుణ్యాత్మును కాను పాపిని కాను బ్రాహ్మణును కాను హిందువును కాను దానికి మళ్ళీ పొలిటికల్ కలర్ ఎమ్మెల్యండి మీరు నేను ఒక ఒక సంస్థలో చెప్పుకొస్తున్నాను నేను కర్తను భోక్తను కాను మంచిగా దొరికింది దృష్టాంతం ఈ కండి అక్కడ లేకుండా ఇది మరీ నేను జ్ఞాతను కాను ఏది కూడా ఒక పదము లేక వాక్యముతో ఏది మీరు వర్ణించగలుగుతారో అది ఏది నేను కాను నేను ఏది కాను ఇప్పుడు ఏమైంది ఆ జీవుడు ఏమైనాడు ఎక్కడ కనపడిందామే కదా దేవుడు మహాకాక్షణ దాన్ని సర్వాత్మ భావము అంటారు కనపడిందంటే దృష్టాంత కాబట్టి అవిద్య అక్కడ అబ్రహ్మాధ్యాణ అపదమా నేను బ్రహ్మ అనే అధ్యారోపం ఉంటుంది అది తొలగిపోతే తత్కార్య అసర్వత్వస్ నివృత్త నేను బ్రహ్మను నేను పరిచ్ఛినుడను అనే అధ్యారోపం నుంచి నేను పది అల్పుడను సర్వము కంటే విడిపోయి ఉన్నాను అనే భ్రమ కలిగేటది ఎప్పుడైతే ఆ అధ్యారోపము తొలగిపోయినదో ఆ అసర్వత్వ భ్రాంతి నేను సర్వము కాను అనేటువంటి భ్రాంతి కూడా తొలగిపోతుంది తొలగిపోతే వాడు ఏమవుతాడు సర్వము సర్వము అయి కాదు ఈ సర్వము అనేదాన్ని నేను దాని దాని మీద నేను చాలా రిసెర్చింగ్ చేశాను ఈ సర్వాత్మ భావం మీద నేను రిసెర్చింగ్ చేశాను నేను ఇంకొక క్రెడిట్ కూడా తీసుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను మీకేం అభ్యంతరం లేదు అదేమంటే ప్రతి వాళ్ళు కూడా బ్రహ్మజ్ఞానం వల్ల మోక్షం వస్తుంది మోక్షం అంటే ఏదో చెప్పడం మోక్షం అంటే ఏదో జనరల్ గా చెప్తాడు ఇంకే సంసారం ఉండదు ఓకే పుట్టుక మరణము జన్మ మరణాలు ఉండవు ఓకే నిజంగా మళ్ళీ పుట్టక్కర్లేదు మంచిది వెరీ గుడ్ న్యూస్ పుట్టుక లేదు కాబట్టి ఇంకా సాంగ్ ఉండదు గుడ్ న్యూస్ అని ఇలా చెప్తారు తప్ప మోక్షమనగా సర్వాత్మభావము అని హైలైట్ చేసిన ఆచార్యులు శంకరు ఆ సర్వాత్మభావాన్ని శంకరులు చెప్పి పెట్టారు దాన్ని హైలైట్ చేయాలి కదా ఈ తర్వాతే ఆచార్యులు వాళ్ళెవర దాన్ని హైలైట్ చేయరు దానిని బాగా హైలైట్ చేసిన వారు అంటే శంకర్లు చెప్పిన దానిని బాగా హైలైట్ చేసినటువంటి మహాత్ముడు రామతీర్థ దీనిని నేను గుర్తుపట్టి నేను టీచింగ్స్ లో ఈ సర్వాత్మ భావాన్ని చాలా విస్తారంగా నేను హైలైట్ చేసుకుంటూ వచ్చాను ఉదాహరణకి విశాఖ శ్లోకమేషి ఏడెనిమిది శ్లోకాలు ఇక్కడ పాఠం చెప్పినప్పుడు కూడా భాష్య పాఠం నేను సుమారు ఐదారు క్లాసులు అదే చెప్పాను ఐదారు క్లాసులు సర్వాత్మ భావమే పాఠం ఆ విధంగా కాబట్టి మోక్షమో అనగా సర్వాత్మహావం అనగా ఇప్పుడు ఇక్కడ తన యొక్క పూర్ణత్వాన్ని అనుభవమునకు తెచ్చుకోనుక దీంట్లో నేను ఊరికే తండ్రిని కాను కొడుకును కాను అని అలా అంటున్నాను కాబట్టి నేనేదో కడుపులో ఏదో దుగ్ధ పెట్టుకుని ఏదో అంటున్నానని మీరు అలా అనుకోవాలి ఎందుకంటే సాధారణంగా సంసారులు ఎలా ఉంటారో నేను అనువాదం చేసి దాన్ని నిషేధిస్తున్నా నివృత్తి రూపాయంగా అలా అనుకుంటూ ఉంటారు జనాలు ఆ విధంగా బంధింపబడుతూ ఉంటారు ఆ బంధము మనందరికీ తెలుసున్న బంధము ఆ బంధాన్నే నేను వాక్య రూపంగా ప్రకటించి నివార నివృత్తికి ఎలా చేయాలో చెప్తున్నా కాబట్టి ఎప్పుడైతే మీకు ఈ ఈ ఈ బంధములు అన్ని కల్పించుకున్నవే దాంట్లో ఏది సస్యము కాదు అన్నీ కల్పించుకున్నవే అన్ని కల్పించకుండా నాకే అనుభవం నేను ఒకప్పుడు నేను ఫలానా అని గట్టిగా ఫీల్ అయ్యేవాడిని దాని వల్ల నేను చాలా టెన్షన్ ఫీల్ అయ్యేవాడిని ఎప్పుడైతే నేను ఫలానా అని మీరు అనుకుంటారో దానివల్ల మీకు ఒక టెన్షన్ కూడా వస్తుంది లైక్ నేను పంజాబీని అని మీరైతే ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు మద్రాసీ వాడిని చూస్తే మీరు మనవాడు కాదు అనే అభిప్రాయం కాదు పంజాబీ కూడా మనవాడు అన్నట్టుగా ఒక భ్రమకలు ఉంటుంది అలాగా దానివల్ల పంజాబీ కాని వాళ్ళందరూ పరాయి వాళ్ళు అయిపోతారు పంజాబీలందరూ మనవాళ్ళు అవుతారు దానివల్ల మనస్సులో ఒక క్లేశము నిర్మాణమైందా లేదా సపోజ్ అలాగా నేను ఫలానా అని గట్టిగా భావన చేసి అధ్యారోపణ చేసుకుని ఆ క్లేశమును అనుభవించి వివేకమును తెచ్చుకుని నేను ఫలానా అనే దానిని నేను ఫ్రీడమును అనుభవించి మీకు చెప్తున్నా ఇది వస్తే యూ యూ కెన్ గెట్ దట్ ఫ్రీడమ్ యువర్స్ట కాబట్టి ప్రతి అంశంలోనూ ఆ ఫ్రీడమ్ అవుతుంది ఉదాహరణకి మీకు ఉదాహరణ దృష్టాంతం కోసం చెప్తున్నా ఫలా వాడు నాకు శిష్యుడు అని నేను ఎప్పుడూ కళలో కూడా అనుకోను నేను గురువును అన్నది ఎప్పుడు అనిపించిన వాళ్ళు నా ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతా ఉంటారు నేను వాళ్ళు బుధం నుంచి వేసిన కాఫీ తగుదామంట వాడు మీద ఇలా ఉన్నాడు వాడు ఆశ్చర్యపోతాడు అది మీరు స్వామిలు కాఫీలు కూడా అని అంటే సరే మరి వాళ్ళ అంటే సరే నీ దారి నువ్వు వెళ్ళాను నా తా నా పంట నేను కాఫీ తగుతాను సార్ నేనంటే మళ్ళీ దాని మీద నువ్వు కాఫీ తగ్గుతారా అంటే సరే అయితే ఊరుకో సరే అయితే ఊరుకోకుండా సరే మరి నువ్వు స్వాములు కాఫీ జాగ్రత్త నువ్వు నిర్ధారణ చేస్తే సరే కానీ నిర్ధారణ నువ్వు నేను నా కాఫీ అంగతి నేను ఎదురు ఐ విల్ డూ సమ్థింగ్ నేను రిసోర్స్ఫుల్ పెడతాను నా తంటాను నేను పెడతాను కాబట్టి నాకు ఎంత ఫ్రీడమ్ అంటే లేకపోతే వీళ్ళందరూ శిక్షలు అని అనుకున్నాను అనుకోండి ఒక ప్రొఫైల్ మెయింటైన్ చేయాల్సింది నాతో ఎవరో ఉన్నారు స్వామికి కొంచెం మీరు మెయింటైన్ చేయాలి అంటే నా వల్ల కాదయా బాబు నేను ఎక్కడికో ఒక లెక్చర్కి ఆహ్వానిస్తే వెళ్ళా సుధానంద్ గారు ఒక బ్రహ్మచారి గురించి స్వామీజీ మామూలుగా ఊ చేతి రూపంతో వెళ్లి లెక్చర్ ఇచ్చి వస్తాడు వాళ్ళని చేయనివ్వకు నువ్వు ఆయన లోపలికి వెళ్ళడానికి ముందే నువ్వు లోపలికి వెళ్ళాలి వెళ్లి స్వామీజీ గురించి వాళ్ళకి చెప్పాలి ఇది వేల దాస్ గురించి చీఫ్ ఆచార్య వచ్చేయడని ముందు వాళ్ళకి చెప్పాలి వాళ్ళకి తెలియదు అది ఒక రెండు కోట్ రూపాయలు ఇచ్చారు నేను కారు దిగు లోపల వీడు పరిగెత్తుకుని దిగులు లోపల పెట్టుకుంటున్నారు ఏడు రాజీ సార్ వాళ్ళకి ముందు వెళ్ళి చెప్పారు చెప్తే వాళ్ళు తెలుసునన్నారు తెలుసునంటే మరి మీరు తెలుసు తెలుసు శుభారణంగా చెప్పమన్నారు నేను వాళ్ళు చాలా మంది అధికారులు రిసీవ్ చేసుకుంటారు కాబట్టి నేను ప్రొఫైల్ పెట్టుకోలేదు ఎందుకు పెట్టుకోలేదు అది ఒక అధ్యాయం ఇదంతా నా గురించి చెప్పడం కోసం మీకు చెప్పలేదు నేను ఏం చెప్పాలంటే అధ్యారోపం ఎలా ఉంటుందో మీరు చూపించడం కోసం చెప్పాలి అధ్యయారోపం నివృత్తమైపోతే మీరు ఎంత ఫ్రీగా ఉంటారో ఆ ఫ్రీడమ్ మీకు అనుభవానికి తెచ్చుకోవడానికి అవకాశం కలదు అని మీరు ట్రై చేసి చూడండి ఫర్ ఎ ఫ్యూ సెకండ్స్ థర్టీ సెకండ్స్ నుంచి సిక్స్టీ సెకండ్స్ సకల అధ్యారూపములను నిరాకరణ చేసేసి అహం బ్రహ్మాస్మి అనే భావనలో నేను ట్రై చేసి చూడండి మీకు ఆల్రెడీ ఆ సత్యం వస్తువుతోటి మీకు ఆ టచ్ చేసినట్టుగా టచ్ అంటారు టచ్ టచ్ ఉద్దని విన్నారా ఎప్పుడైనా టచ్ కూ సత్యతత్వాన్ని మీరు టచ్ చేసిన అనుభవం మీకు కలుగుతుంది వెళ్ళొస్తే వీళ్ళు వేళ కంజి వెళ్ళొచ్చిన టచ్ చేస్తారు దానివల్ల ఏదో కుంటున్నారు సో అహం బ్రహ్మాస్తిని భావన చేసినట్లయితే మీకు యు కమింగ్ టు కాంటాక్ట్ విత్ దియా అది మీరు అనుభవపూర్వకమైన తెలుసుకోదగ విషయం తస్మాద్మే మనుష్యా మేబ్రహ్మ విద్యం భవిష్యామీ ఈ మాట మంత్రంలో వచ్చింది మనుష్యా మన్యంతే మనుషులు అనుకుంటున్నారు మనం బ్రహ్మ విద్యను కనుక పొందితే మనం సర్వాత్మ భావాన్ని పొందుతాము అని అనుకుంటున్నారు అని చెప్పారు మంత్రంలో అది చాలా సొగసుగా ఉన్నది అది చెప్పిన మాట ఎంతయు బాగున్నది పృష్టం బ్రహ్మావేత్సవత్ ఇది ఆ మంత్రంలో ప్రశ్న వేశారు ఏమని ఏమంటే ఆ బ్రహ్మ బ్రహ్మ తెలుసుకుని సర్వము అయినది అన్నారు ఏం తెలుసుకుందండి ఆ బ్రహ్మ దేనిని తెలుసుకుని సర్వమైనది ఏమిటది ఆ రహస్యం ఆ చిదంబర రహస్యం ఏమిటది ఆ బ్రహ్మ దేనిని తెలుసుకుని సర్వమైనది అని ప్రశ్న వేసుకున్నారు ఆ ప్రశ్నకి సమాధానం నిర్ణయించడం అయినది తల్లికం ఆ ప్రశ్నకి సమాధానాల్ని నిర్ధారించడం అయినది ఏమని ్రహ్మ ఇద్ర ఆసీమాన అనే ఆవిషక అంతకు ముందు ప్రశ్న కం త్రహ్మాత్స్ తర్వమత్ అనే ప్రశ్న సమాన ఈ విధంగా నేను సమా అన దానికి ఉత్తరము అంటే ప్రత్యుత్తరము నిర్ధారించడం అయినది అక్కడికి మనం పూర్తయింది ఇప్పుడు చూడండి మీరు ఆలోచించండి మనిషి దేవుణ్ణి పూజిస్తారు దేవుడు అంటే ఏమిటి దేవుడు అంటే ఏమిటి ఇప్పుడు మీరు విష్ణువుని పూజిస్తున్నాను విష్ణువుని పూజిస్తున్నారంటే నేను పూజించే విష్ణువు అంటే ఏమిటి ఆయన అంతా వ్యాపించి ఉంటాడు మరి మీ మాట ఏమిటి నేను పరిచ్ఛ ఉన్నాను ఇప్పుడు అంతా వ్యాపించి ఉంటాడు అని భావన చేసి పూజించే విష్ణువు ఆయన సర్వవ్యాపకుడు అంతా వ్యా సర్వవ్యాపకుడైన విష్ణు అని భావన చేసి పూజించే నేను పరిచినులనా లేక ఆ సర్వవ్యాపకత్వం నా ఎందుకు కాబట్టి సర్వవ్యాపకత్వం బయట విగ్రహంలో ఉందని అంటున్నాడు కాబట్టి పూజ చేసే విగ్రహంలో పూజ చేసే విగ్రహంలో ఉందా సర్వవ్యాపకత్వము లేక వీడి భావన ఏమి ఉన్నదా భావన కాబట్టి సర్వవ్యాపకత్వమే దేవుడు అని అన్నట్లయితే ఆ దేవుణ్ణి వీడు బయట పెట్టి పూజిస్తున్నట్లయితే ఒక రకంగా వీడు తన ఆత్మస్వరూపాన్ని బయట పెట్టి పూజ చేస్తున్నట్టు ఇంకా ఆనందము దేవుడు ఆనంద స్వరూపుడు సో మరి నీ మాట ఏమిటి వీడికి ఎంతో కొంత ఆనందం తెలుసు ఉండాలా కర్లేదా లేకపోతే వీడికి అసలు ఆనందం అంటే ఏమిటో తెలియలేదు అనుకోండి అప్పుడు దేవుడు ఆనంద స్వరూపుడమే ఎలా అనగలుగుతాడు అంటే ఆనందం వీటికి అనుభవం ఉందన్నమాట మరి నీకు అనుభవం ఉంది నీ స్వరూపంలో ఆనందము ఉన్నది మరి దేవుడు ఆనందం అంటామేమిటి అంటే నా ఆనందం పెసరంతా ఆనందం పోండా అంత వీడి లెక్క ఏమో సపోజ్ నీ ఆనందం పెసరంత కాదనుకో ఆ కొండంత ఆనందం నీ ఆనందమే అనుకోకపో నీకు దేవుడికి తేడా ఏముంది కాబట్టి మనిషి తెలియకుండా తన స్వరూపమునే బాహ్యమునందు పెట్టి తనకి స్వరూపానికి మధ్యలో చిన్న తేడాని ఒకదాన్ని సృష్టించే ఆ స్వరూపానికి దేవుడు అని పేరు పెట్టి పూజ ఉంటాడు అని ఈ విషయాన్ని స్వామి వివేకానంద బాగా నిరూపించారు Man worships his own self in the outside as God. All right. That's why God loved him from the dead. Even like God, -Sí. he said, God contrario. God acceptable了. Good Lord, Einstein said Could you oppose him as a physicistwhen a��an and he said he did. Who also said although a vampire. And he said he did. ఫిజిక్స్ తెలుసున్నవాడంట కాబట్టి ఐన్స్టైన్ గొప్ప ఫిజిసిస్ట్ అని అన్నాడంటే వాడు కొద్ది గొప్ప ఫిజిక్స్ తెలుసున్నవాడే కదా ఫిజిక్స్ తెలియనివాడు అనలేడు కదా కాబట్టి ఈశ్వరుడు సర్వజ్ఞుడు వీటంటే వీడియందు సర్వజ్ఞత్వం ఉన్నది దాన్ని కప్పిపుచ్చుకునే అజ్ఞానం చేత ఆ సర్వజ్ఞత్వాన్ని ఈశ్వరుడి మీద వేసి భేదాన్ని కల్పించుకునే ఈశ్వరుణ్ణి పూజిస్తాడు కాబట్టి సర్వాత్మభావ సర్వము వీడే అయి ఉన్నాడు కానీ తన ఎందు పరిచ్ఛేదమును కల్పించుకుని ఎలా కల్పించాడు పరిచ్ఛేదము నేను చెప్పాను కదా పరిచ్ఛేదం ఎలా కల్పించాడు వీడు తొట్ట అధ్యారోపముల తొట్ట ఎంత తొట్టంటే అధ్యయారోపములు వీడికున్న అధ్యయారోపాలు వీడికి ఉంటాయి వీడు వీడే వీడి నేను క్లార్కుని చిన్న ఉద్యోగుని చిరు ఉద్యోగుని భార్యాపిల్లవి గల వాడిని ఏదో చిన్న ఇల్లు కట్టుకుని కాలక్షేపం చేస్తున్నాను నాకేదైనా భవిష్యత్తు బాగుంటే బాగుండును అని ఇన్ని అధ్యారోపాలు పెట్టుకుని ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్తారు ఆ మహాత్ములు వీడికి అరడదని అధ్యయారోపాల అంతకత్తి పంపిస్తారు నేను చిరుద్యోగిని అని వీడు వెళ్తే నువ్వు సింహరాశి వాడివి కష్టపగతు అని ఇంకో రెండు తగిలించి ఆయన పంపిస్తారు ఇది చాలా బట్ కాబట్టి వీడు తనకున్న అధ్యారూపాలు తనకి ఎవో ఉన్నాయి కదా అది చాలా మెత్తగా ఇంకో కొన్ని అధ్యారూపాలని తెచ్చుకొని వస్తాయి కాబట్టి ఒక రకంగా ఈ ఆచార్యులు అనబడే వాళ్ళందరూ కూడా అప్పటికే అనేకములైన అధ్యారోపములతో ఇబ్బంది బరువు మోస్తూ ఉన్నవాడికి మరికొన్ని అధ్యారోపముల బరువు తల్లి నుంచి పంపిస్తారు వాడిని ఒక కరెక్టి స్పర్శన్ కింద తయారు చేసి పంపిస్తా నువ్వు ఫలానా కరెక్ట్ కి చెందిన వాడివి అనే అధ్యారూపం పెడతాయి లైక్ వాట్ మీరేమో మీరేమో కొన్ని అధ్యారోపాలతోటి నేను సంసారని తల్లిని తండ్రిని ఒక డజన్ డజన్ రెండు ఉంటాయి సందర్భాన్ని బట్టి కొన్ని డజన్లు అధ్యారోపాలు ఉంటాయి వాటి బరువుతోటి సతమతమవుతూ క్లాసుకి రాగానే నువ్వు బ్రహ్మ విద్యా కుటీ శిష్యుడవు అని ఇంకో అధ్యారోపణి నేను పెట్టాననుకోండి నేను చెప్పిన కాబట్టి మీరు తెలివితేటలుగా ఉన్న అధ్యా రూపాలను తొలగించుకోవాలి తప్ప కొత్త కొత్త అధ్యాయపాలను నిర్మాణం చేసుకోవడం అన్నది అది అవివేకమవు అక్కడ మంత్రం పూర్తయింది తో దేవాత్యబుద్ధ్యత సదవత్ీ తనుష్యాం దేవా దేవతల మధ్యలో ఎవడెవడైతే త్రహ్మను ప్రత్యబుద్ధ్యత సాక్షాత్కరించుకున్నాడో సహా ఏవ త వాడు మాత్రమే ఆ బ్రహ్మ అయినాడు అంటే ఎవడైతే తన బ్రహ్మత్వాన్ని తెలుసుకుంటాడు వాడు సర్వాత్మభావాన్ని పొందుతాడు వాడు బ్రహ్మ ఇంద్రుడు దేవతలలో ఇంద్రుడు తెలుసుకున్నాడు ఇంద్రుడు బ్రహ్మీభూతుడైనాడు అగ్ని తెలు యముడు తెలుసుకున్నాడు యముడు బ్రహ్మీభూతుడైనాడు వరుణుడు తెలుసుకున్నాడు అయినా బ్రహ్మీభూతుడైనాడు తేనోపనిషత్తు కథలో అగ్ని తెలుసుకోలేదు అలాగే ఉండుకోలేదు వాయువు తెలుసుకోలేదు అలాగే ఉండుకోదు దేవతలలో ఇంతమంది దేవతలలో ఏ దేవత తన యొక్క బ్రహ్మత్వాన్ని తెలుసుకుంటే అది ఆ బ్రహ్మ రూపముగా అయిపోయినది తిషిన ఋషులలో ఏ ఏ ఋషి తన బ్రహ్మత్వమును తెలుసుకుంటే ఆ ఋషి బ్రహ్మత్వమును పొందాను వశిష్ట మహర్షి తన బ్రహ్మత్వాన్ని తెలుసుకుని బ్రహ్మర్షి అయినాడు విశ్వామిత్రుడు తెలుసుకోలేకపోయాడు ముందు నేను రాజువు అన్నాడు సరే నువ్వు రాజువి బ్రహ్మపవు రాజువే అవుతావు ఆ రాజు అనగానే దాంతోపాటు అహంకారం వస్తుంది తర్వాత అహంకారాన్ని రాజాహంకారాన్ని విధులుపెచ్చాడు చాలా మటుకి అప్పుడు నేను రాజ అన్నాడు నువ్వు రాజరిషమే తప్ప బ్రహ్మ ఋషమైతే కాదు ఇంకా కామక్రోధాలు ఉన్నాయి అవి రాజా అంటే రాజసం రాజసం అంటే కామక్రోధాలు అవి విధులు వచ్చాయి నువ్వు ఋషి అన్నాడు రిషయ్యేడు తప్ప బ్రహ్మనుషి కాదు ఆ తర్వాత తన బ్రహ్మత్వాన్ని తెలుసుకున్నాడు అప్పుడు వశిష్ఠ మహర్షు స్వయంగా వచ్చి హే బ్రహ్మర్షే లే అన్నాడు ఆ ఋషులలో ఎవరు తెలుసుకుంటే వాడు బ్రహ్మర్షి కాబట్టి ఎవళ్ళు తన పూర్ణత్వాన్ని తెలుసుకుంటే వాడు బ్రహ్మ అవుతాడు పూర్ణత్వాన్ని తెలుసుకోకుండా అల్పమైన పరిచ్ఛేదాన్ని పెట్టుకుని ఉంటే అలాగే ఉంటారు అదే ఋషుల సంగతి ఇక సామాన్యమైన మనుషుల మాట ఏంటి వాళ్ళలో కూడా ఎవడెవడైతే తన బ్రహ్మత్వాన్ని తెలుసుకుంటే వాడు బ్రహ్మ అవుతాడు కాబట్టి ఇక్కడ దేవతలు ఋషులు మనుష్యులు అనే తేడా ఏమీ లేదు దేవతలు కావచ్చు ఋషులు కావచ్చు మనుష్యులు కావచ్చు పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు మనుషులు అంటే పురుషులా స్త్రీలా అందరూ ఎవరైనా కావచ్చు ఎవరైనా సరే తమ బ్రహ్మత్వాన్ని తెలుసుకుంటే తమ పూర్ణత్వాన్ని తెలుసుకుంటే వాళ్ళు పూర్ణులే అయిపోతారు పూర్ణత్వాన్ని తెలుసుకోవడం మీ దతము యొక్క స్మృతుల నుండి వచ్చే నిరాశా నిస్పృహలను నేను తోసిపుచ్చగలరా భవిష్యత్తు గురించి లేకుండా ఆశలను బెంగలను త్రోసిపుచ్చగలరా అంటే అయిపోయి కాము పోగా వర్తమాన కాలంలో అంటే మా మెమొరీ యొక్క బరువు లేని చైతన్యంలో ప్యూర్ కాన్షియస్నెస్ లో విచ్్రీ ఫ్రమ్ మెమొరీ అంటే మధ్యలో ఏదైనా గుర్తు వస్తే తప్పని నా అభిప్రాయం కాదు అధ్యారోపం ఉండకూడదు ఇప్పుడు ఏదైనా ఊరి పేరు గుర్తొచ్చిందనుకోండి అది మా నేను పుట్టిన ఊరు అంటాడు చూడండి అధ్యా రోపాలు నేను పుట్టిన ఊరు అని బ్రహ్మజ్ఞానం ఎలా అవుతాడండి నేను పుట్టిన ఊరు అన్నాడంటే వాడు బ్రహ్మజ్ఞానం ఎలా అవుతాడండి పుట్టను కదా చలా ఊర్లో పుట్టయననుకున్నాడు కదా ఇంకా బ్రహ్మజ్ఞానం ఎలా అవుతాడు కాబట్టి ఊరు తోటి ఐడెంటిఫికేషను జిల్లా తోటి ఐడెంటిఫికేషను స్టేట్ తోటి ఐడెంటిఫికేషను కంట్రీ తోటి ఐడెంటిఫికేషను యువ ఐడెంటిఫికేషన్ యుప్ ఇట్ బై ఆల్మీ బ్రహ్మజ్ఞానమునతో అది ఆటంకం కాబట్టి ఎవడెవడైతే మనిషి వీటన్నిటికే అతీతంగా ఉంటాడో వాడు బ్రహ్మస్వరూపుడే ఉంటాడు కాబట్టి తన ఇందు తాను ఎప్పుడు బ్రహ్మత్వాన్నే అనుభవానికి పొంది వస్తాయి ఆయన ఎప్పుడు కూడా నేను ఫలానా అనే ఆలోచనే అనుకుండి ఫలానా అనే ఆలోచన లేకుండగా తన బ్రహ్మత్వంలో తాను మనుష్యులు అవచ్చు దేవతలు అవ్వచ్చు చాలా గొప్ప మంత్రం సరళంగా ఉంటుంది అనే చెద్దాము తత్రంటే నేను బ్రహ్మన్నాను కానీ శంకరుడు తత్ర తత్ర అంటే సప్తమి విభక్తి లోపించిన తబ్దం విభక్తి లోపించిన తచ్చం ఇప్పుడు దానికి అర్థం ఏమో వస్తుంది సత్ర అంటే తస్మిని సతీ అని అర్థం అవుతుంది అనగా అది అర్థం ఉండగా అని అంటే మీకు నేను ఏ అర్థం చెప్పినా మీకు నడిచిపోతుంది నాకు తెలిసిన సంగతి మీరు అంటే ఇలా అర్థం చెప్పినా అలా అర్థం మీకు నడిచిపోతుంది కానీ శంకరులకు అలా నడవదు నాకు కూడా అలా నడవదు దానికి ఏది అవసరమో అది తీరాలి ఓకే శాస్త్రం అంటే అలా కదా ఇప్పుడు మ్యాథమెటిక్స్ చేసేవాళ్ళు ఆన్సర్ వేసేస్తాడు ఆన్సర్ తెలుసు వీడికి ఇప్పుడు గ్రావిటరీలో లెక్క ఉంటుంది ఎలా హెచ్ చేసేవాళ్ళు ఆరు హెచ్చేస్తారు ఆరు హెట్ చేసేవాడికి జీరో ఇంత పొడుగుంటుంది ఎలా హెచ్చేస్తుంది హ్యాండ్ సైడ్ ఇంత పొడుగుంటుంది దాని అలా అలా స్టెప్ స్టెప్ స్టెప్ వేస్తుంది ఆఖరికి వస్తుంది జీరో వస్తుంది వీడికి జీరో తెలుసు ఆన్సర్ తెలుసు స్టెప్పు తెలీదు కాబట్టి అక్కడ వాడు ఫస్ట్ స్టెప్ ఎలాగ పుస్తకాల పరీక్ష పేపర్ లో ఫస్ట్ స్టెప్ ఇస్తాడు కదా అది జాగ్రత్తగా వేరే ఒక స్టెప్ వేసాడు ఆఖరి స్టెప్ జీరోలు వేయరా అన్సర్ అంతరా అని పట్టవాడిని అడగడం అంటే జీరోలో బోటే అది జీరో వేసుకోవడం మధ్యలో ఏమైనా ఒక తొమ్మిది స్టెప్లు వేస్తే ఎవరిని స్టెప్లకి మార్పులు వేస్తారా అలా వేస్తారు లేకపోతే పది మార్పులు స్టెప్లు ఎనిమిది మార్పులు వేస్తారు మూడు మార్కులు వేస్తారు ముప్పై పర్సెంట్ వస్తే చాలా గత దర్శ వస్తుంది పాస్ అయ్యి కదా భారతదేశంలో విద్యావిధానం అలా నడిచింది అలాంటి విద్యా విధానంలోంచే మన సైంటిస్టులు పెద్ద పెద్ద సైంటిస్టులు వెళ్ళి ప్రపంచం అంతా గుర్తు వస్తున్నారు దాంట్లోనే వచ్చేవాళ్ళు